పరిశుద్ర ప్రేమల దేవా కృపల తండ్రి దేవాయసు ప్రభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థూతుల స్తోత హరిశుద్ర వ సర్వశక్తి ముందు సర్వాధికారి నీకు వందనాల ప్రభావ మరి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాల ప్రభావ యొక్క సమయంలో ప్రభావ ప్రార్థిస్తున్నగా ప్రభావ మళ్ళీ యొక్క ప్రజెన్స్ ప్రభావ మా మధ్యలో జరిగించండి తండ్రి దేవ యొక్క కృపా కృప మా అందరికీ అనుగ్రహించండి ప్రభా దేవా నూతన పరిశుద్ధాత్మచ్యత ప్రభావ మేము ఎవ్రీడే నింపబడాలి ప్రభావ ఏసానికి పొందిన ప్రభావ లేదా ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభా గడిచిపోయిన ప్రభావ ఇక మీదట కూడా ప్రభా నిన్నే స్థుతించి నిన్నే ఆరాధించాలి ప్రభావ విశ్వాసంలో మేము పడిపోకుండా ప్రభా స్థిరమైన మంచి మాకు అనుగ్రహించండి లేవా ఎవ్రీ ఇయర్స్ కూడా ప్రభావ ఇన్నేళ్ళ నుంచి కూడా ప్రభావ ప్రైజ్ రన్ అవుతున్న ప్రభావ ఇవిలాగే కంటిన్యూషన్ జరిగించండి ప్రభావ ఎన్నో మీరు బయలుపరిచినారు దాన్ని బట్టి నీకు పొందినారు ఇంకా ప్రభా మేము వాక్యాంశాలుగా నడుచుకోవాలా ప్రతి వాక్యాన్ని విన్నది మేము పాటించటం మీరు మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండీ మాత్రమే అనే జీవితం అంతట్లో కూడా ప్రభా మేము ట్రావెల్ చేస్తున్నాం ప్రభా ఎలాంటి శోధనలు ప్రభా మేము పడిపోకుండా స్థిరమైన మంచు దయచేయమని ప్రార్థిష్టం నీకెళ్ళెక్కలేని బంధనలు కృతజ్ఞతాస్తు తెలుస్తూ హాలి రజా రాణి పిడలు ఉంటే ప్రభా వారి అందరినీ మీరు ఈ యొక్క సన్నిధికి ప్రభా గాలం వేసుకొని లెక్కరమని ప్రార్థిష్టం అదే రీతిగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మకత నడిపింపు మాకు దయచేయం ప్రభా దివా యశు ప్రభ పాట ద్వారా మయమం పొందండి వాకు చేత మీరు మాతో మాట్లాడం ఆది అంతం ప్రభ మీరే తోడై నడ తీశారని యేసూ కృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి పామ్మెన్మేన్ అక్క ప్రైజులాడ్ ప్రైజులాడ్ ఎందుకో నీవు ప్రేమి చితివో దేవా అందూకో నాదీనస్తితి పాత్ర హల్ూయ్యా హల్ూయా ఏ సయ్యా ఇందుకో నగ నీవో ప్రేమిషితివో దేవా నా పాపము పాప నరూపో నా శాపము బాప నలిగి వేలాడివి నా పాపము నరరు ై నావు నా శాపము మాప నలిగి వేలాడి నాకు చాలి నదే ఉడవు నీవే నా స్థానములోీవే నాకు చాలా నదే ఉడవు ీవే నా స్థానములో సయ హల్లు ఏ సయ్యా నీ రూపమునాలో నిర్మించున్నావు నీ పోలికో నివసించుచున్నావో నీ రూపమునాలో నిర్మించియున్నాో నీ పోలికలో నివసించుచున్నావో నీవు నన్ ennukunna u nekorakai nee krupalō ne vunannu ennukunna u nekorakai nee krupalō hallelujah esayya నా శ్రమలు సహీ నాశ్రేయమైనావు నా వ్యదలు భరిజీ నన్నా దుకున్నావు నా శ్రమలు సైజీ నాశ్రేయమైనావు Nāvya dalubarichi nannādu kunnāvū. Nannu nilu che chukunnāvū. Nannu dāchi yunnāvū. Nannu nilu che chukunnāvū. Nannu dachi unnavu. Hallelujah, yeh sayya. Hallelujah, yeh sayya. Nisan nidhi nalo. Nasa rvamo nilo. Nisan padanalo. సంతోషమునిీసన్నిధి నామునీ నీసంపదనా సంతోషము నీలో నీబునే கமகுവരகு நன்னு விடுவானந்திவே நீவு நீனு ஏகமகுവരகு நன்னு விடுவானந்திவே அல்லேலூயா இயேசையா அல்லேலூயா இயேசையா మనవులు ముందే నీ మనసులోరవేరే నా మనుగడముండే నీ గ్రంథములోనుండే నా మనవులుము నీ మనసులోరవేరే నా మనుగడము నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లి Alleluia, Esaiya, eh, Alleluia, Esaiya. Eh, Yemdu konan nintaga nivu preminchitivo deva. Andukona dina stuti patra. Hallelujah, Esaiya, eh, Hallelujah, Esaiya. Eh, Praise the Lord, sister. Thank you. Praise the Lord, sister. Thank you, sister. Praise the Lord. Nathaniel, brother. Praise the Lord, brother. What are you doing, brother? I'm not going to be here anymore, but I'm not going to be here anymore. మరి వాక్యం చూసుకునే ముందు ప్రార్థించుకున్నాం స్తోత్రం పరిశుద్ధుడమైన తండ్రి ప్రభు ఈ పరిశుద్ధ ఘనమైన నామానికి ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు అయా గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవాలను కృతజ్ఞతలు చెల్లిస్తూ మా హృదయాలను సర్చ్ సరి చేసుకున్నట్టు ప్రభు మీ వాకుల ద్వారా మాతో మాట్లాడి నాయన మేము గ్రహించగల హృదయాన్ని మాకు దయచే మనం ఏసు నామంలో ప్రార్థిస్తున్నంత్రి ఆమెను మరి మొదటి నుండి దేవుడు మనుషులను ఏ విధంగా ఏర్పరచుకున్నాడంటే మనుషులను ఏ విధంగా ఏర్పరచుకున్నాడో మరి యేసు కూడా అదే విధంగా ఏర్పరచుకున్నట్లు మనం చూస్తాం ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మరి మనుషులను ఏ విధంగా ఆయన ఏర్పరుచుకున్నాడు అంటే మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకటొకరంది పత్రికలు ఒకటొకరంది పత్రికలో మాట్లాడుతున్నాడు ఇరవై ఆరో వచ్చనము ఒకటో అధ్యాయంలో వచనము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగో వచనము నుంచి మాట్లాడుతున్నాడు రవి బ్రదర్ గారు చదువుతారావు ఒకటో అధ్యాయం మొదటికొ రంది ఒకటి ఇరవై నాలుగు నుంచి చదవండి ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీస్తు దేశస్తులకేమి విలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానముగా ఉన్నాడు దేవుని వెర్రితనమును వెరితనము మనుషు జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలహీనత కంటే బలమైనది సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి చాలు మీలో థ్యాంక్ యూ అయితే ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటే ఆయన యుదులకు ఆటంకంగా ఉన్నాడంట యుదులకు ఆటంకంగా ఉన్నాడు అన్ని జనులకు వెర్రితనంగా ఉన్నాడంట ఆయన తనం కూడా ఒకప్పుడు అన్నిలుగా ఉన్నాం దేవిని అపసించాం దేవుడిని ఆ విశ్వసించిన వారిని కూడా అపహసించాం అది మనకు తెలుసు అందుకనే ఆయన ఏమంటున్నాడంటే ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడంట అన్ని జనులకు ఉన్నాడంట కానీ యూతులకేమి గ్రీకు దశాస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవిని జ్ఞానమునై ఉన్నాడంట ఆయన దేవిని శక్తి దేవిని జ్ఞానమై ఉన్నాడు కానీ ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే ఆ విధంగా మరి మాట్లాడుతున్నాడు జ్ఞానమునై ఉన్నాడు దేవిని జ్ఞానమునై ఉన్నాడు దేవిని వెరితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము దేవిని బలహీనత మనుష్యుల బలము కంటే బలహీనమైనది బలమైనదంట మరి మనము బలమైన వారిగా ఎంచుకుంటున్నారు కేవసేసే విధానము ఏ విధంగా ఉంటుందో ఆయనను క్రీస్తును అనుసరించి నడుచుకునే నడవడి కాక మేమే బలవంతునము మేమే శక్తివంతులం అనే విధానాలు ఇక్కడ ఉన్నాయి మీద ఎందుకంటే మరి యూదులు సూచక క్రియలను అడుగుతున్నారంట గ్రీకు దేశస్తులు జ్ఞానములు వెతుకుతురంట కానీ మరి మేము అయితే మేము సిల్వ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నామని ఆ పౌలు గారు రాస్తున్నాను ఇక్కడ ఎంత చక్కటి మాటలు వాళ్ళు జ్ఞానాలను సూచక క్రియలను వెతుకుతుంటే మరి పౌలు గారేమో ఆయన సిల్వ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను అని అందుకనే దేవుడు మరి యూదులకు ఆటంకంగా ఉన్నాడంట ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు అందుకనే మరి ఏమంటున్నాడంటే సహోదరుల మిమ్మల్ను పిలిచిన పిలుపును చూడుడి మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అంటు మీలో లోకరీతిని జ్ఞానులైన గనులైనను లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ చూడండి ఎవరిని పిలిచాడు ఆయన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశంలో పుట్టిన వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఎవరు పిలువబడ్డారంట ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు దేవిని ఎదుట ఎవ్వడు విర్రవీగకుండున్నట్లుగా అతిశయము కారణము అది అన్నట్టు అందుకనే ఏమంటుండడు ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట మరి మనకు ఆ దైవగ్రంథం ఎంత గెలిచినా గాని ఆయన భక్తి ఎంత చేసినా కానీ మనము తెలియని వారిగానే ఉండాల వెర్రి వారిగానే ఉండాల అందుకనే క్రిస్తే యుద్ధులకు వెరితనంగా ఉన్నాడంట అందుకనే మనము ఆ విధంగా ఉండాలని చెప్తున్నా ఎవరిని వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట ఆయన దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు బలం బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు బలము గల వారిని సిగ్గుపరుచుటకు లోకములో బల బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడట బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు మనము బలహీనులుగా ఉన్నామా మనను ఎందుకంటే దేవుడు దేవుని ఎదుట ఎవడో అతిశయించ అతిశయ పడడానికి వీలు లేదు కాబట్టి ఓ ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడట అందుకని బలవంతునైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థ వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని ధృనీకరింపబడిన వారిని ఎన్నుకున్నాడట ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎందుకంటే ఆయన మరి చేయగలను సమర్థుడు ఆయన ప్రేమ అపారమైంది ఎందుకంటే ఆయన ఎదుట ఎవడు కూడా అతిశయపడడానికి వీలు లేదు అందుకని దేవుడు మరి అట్టి వారిని ఎన్నుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరుచుకున్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అంటున్నాడు అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ఆయన రాకడ విషయంలో ఆయన పుట్టుక దినాన్ని ప్రస్తావిస్తారు ఆయన పుట్టుక విషయము తల్లి తండ్రి ఆయన ఏ విధంగా జరణించాడు పశుల నక్షత్రము జ్ఞానులు అనే విధానాన్ని చూస్తారు అంటే అక్కడ ఆయన ఒక రాజుగానే ప్రస్తావిస్తారు కానీ అతను ఏ విషయంలో ఆయన రావడానికి కారణాలు జరిగినాయి ఆయన ఏ విధంగా వచ్చాడు భూమి మీద అనేది మనము గమనించాలి ఎందుకంటే కొంతమంది ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు ఆయన ఇజ్రాయేలీలు బానిసలుగా ఐగుప్తి దేశానికి కొనిపోబడ్డప్పుడు మరి అక్కడ కొంతమంది భక్తిపరులు కూడా తీసుకెళ్ళినట్టుగా బానిసత్వానికి మనం గమనిస్తాం అయితే ఇక్కడ మరి ఈ యూసేపు అనే వ్యక్తి బానిసగా వెళ్ళి అక్కడ ఆ రాజుకు కళ విధానాన్ని బయలుపరిచినప్పుడు అతడు ఆ ఐగుప్తు దేశము ఆ అన్య దేశములో ఆ యొక్క యూసప్ను హెచ్చించి యూసెప్ను హెచ్చించి ఈ విధంగా చేస్తున్నాడు ఎందుకంటే ఇతడు యూదుడు ఎవరంటే ఇతడు ఇజ్రాయేలీయుడు మన యోసప్ యోసేప్ అనే వ్యక్తి అయితే మరి ఈ అన్ని దేశంలో ఇతడు పేరు పఖ్యాతలు గాంచింది అందుకని ఏమంటున్నాడంటే ఆది కాండము నలభై అది కాండము నలభై అధ్యాయము నలభై నాలుగో చూడండి నలభై అధ్యాయము నలభై నాలుగో వచ్చినం చదవాలి కదా మరియు ఫరో ఏసేపుతో పరోను నేనే మైనను దీ సెలవు లేక ఐగుప్తి దేశ ఏ మనుషులను తానా తన చేతి నేలను కాలినేలను ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరోసేబునకు జఫ్నోత్త నెహూ అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోసిఫరో కుమార్తె అస్థిన్నత ఇచ్చి పెళ్లి చేశాను చాలా బ్రదర్ థ్యాంక్ అయితే ఇక్కడ మరి ఈ విధంగా ఒక దేశానికి అధిపతి అయిన ఈ ఫరో అనే రాజు ఏం చేస్తున్నాడంటే యూసప్తో ఈ విధంగా అంటున్నాడు దేవతలు గల ఆత్మ నీలోనే ఉంది కాబట్టి నా దేశాన్ని కాపాడగల సమర్థుడు నువ్వు అనే అతనికి బాధ్యతలు అప్పగించి ఆయనను పొగిడి ఆయనను ఒక హోదాలో పెట్టి అదే అంటున్నాడు ఫరో యూసపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తి దేశం ఏ మనుషుడును తన చేతినైనాను కాలినైనాను ఎత్తకూడదని చెప్పాను ఒకటే మాట చెప్తుండడు అంత అధికారం నీకు ఇచ్చేసినాను ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు వస్తున్నాయంటే మనకు తర్వాత అర్థమవుతుంది అందుకే మరియు ఫరో ఏసేపునకు జప్నత నేహు అను పేరు పెట్టిండట అక్కడ అంటే ఆ దేశంలో ఆ భాషలో ఒక గొప్ప పేరు కావచ్చు అంత జ్ఞానం దేవిని ఆత్మగలవాడు కాబట్టి ఇతని మించిన జ్ఞానస్థుడు లీడనే పేరు కావచ్చు అందుకని అతనికి ఆ పేరు పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం చెప్పిన నోహు అని అను పేరు పెట్టిండట అయితే ఈ యొక్క అతనికి నోహు యొక్క అంటే ఇక్కడ ఐగుప్త దేశానికి ఒక యాజకుడు ఎందుకంటే వాళ్ళు నోహు అంటే నోహు యొక్క అంటే వారు సూర్య నమస్కారం చేసేవారు సూర్యుడే వారికి దేవుడు అందుకని ఆ ఒక ప్రధాన యాజకుడు గొప్ప యాజకుని ఆ నోహు యొక్క యాజకుడైన పోతిఫర్ అతని పేరు పోతిఫర్ కుమార్తె యాగు అసేన్యతను ఇచ్చి పెళ్లి చేశాను అని ఎందుకంటే ఈ యొక్క మరి ఐగు ఐగుప్త ఒక అన్య స్త్రీని పెళ్లి తీసుకున్నట్లుగా మనము యోస్ గమనిస్తున్నాం ఇది గమనించాలి ఎందుకంటే ఈమె అన్య స్త్రీ ఈమె పేరు చాలా చోట్ల ఎక్కడైనా ప్రస్తావించబడలేదు అయితే ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఎందుకంటే ఫరో మాట చొప్పున ఆయనకు అందుకనియోను యొక్క యాజకుడైన పోతి కుమార్తె యగు అసన్నితును నిచ్చి అతనికి పెళ్లి చేసినట్టు అయితే మరి ఆమె ఆ రోజులలో మరి మా దేశంలో నువ్వు బానిసవే కానీ మరి భార్య అయినప్పుడు అడగొచ్చు ఎందుకంటే మరి మా దేశంలో ఉన్నావు కాబట్టి మా నాన్న యాజకుడు మరి మనకు పుట్టిన పిల్లల పేరు ఇక్కడ పేలుట పెడదాం అక్కడ పేలుట పెడదాం అని సత్కరించే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆమె ఆయనకు లోబడి ఉండినట్లుగా గమనిస్తున్నాం ఎందుకంటే ఎక్కడ కూడా ఆమె ప్రస్తావన రాలేదు కానీ ఆమె పేరు మాత్రమే మనం ఇక్కడ గమనిస్తాం అందుకని ఆయన మరి ఏమాత్రం కూడా ఆమెకు ఆయనకు ఆటంకంగా ఈమె లేనట్టుగా గమనిస్తాం ఎందుకంటే ఈమె ఆయా యాజకుని కుమార్తె కాబట్టి భయభక్తులంటే ఇతని ఈ పరిశుద్ధ ఆత్మలు గల మనిషి అని విన్నది కాబట్టి అతనికి లోబడి అనురాలైన కూడా అతనికి సేవ చేస్తూ అతన్ని పెళ్లి చేసుకొని అతనికి లోబడి ఉన్నట్లుగా చూస్తున్నాం అంతే యూసేపు బయలుదేరి సంచరించి యూసేపు ఐగుప్తు రాజైన పరో ఎదుట నిలిచినప్పుడు ముప్పై సంవత్సరాలు గలవాడై వాడై ఉండేనాడు ముప్పై సంవత్సరాల ఏడు గల వాడై ఉన్నాడు అయితే ఈ యొక్క నలభై తొమ్మిదో వచనంలో ఏసేపు సముద్రపు ఇసుకవాలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేసిందంట విస్తారముగా ఇసుకవాలే ఆ ధనము ఆ ధాన్యము పోగు చేసిందంట పోగు చేసాను కొలుచుటకు అసాధ్యమాయను గనక కొలుచుడనే మానేసిరంట అందుకని ఈ యొక్క స్త్రీ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే ఈ అనుకుగా ఉండే స్త్రీగా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఆ అడ్డంకులు లేకుండా మరి ఆయనకు ఏ లోబడినట్లుగా మనం గమనించవచ్చు ఎందుకంటే కరువు సంవత్సరములు రాకమునుపు యాభయో వచనములు కరువు సంవత్సరములు రాకమునుపు ఏసేపుకు ఇద్దరు కుమారులు పుట్టిరి మళ్ళా ఆమె పేరు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు ఆయన ఇద్దరు కుమారులు పుట్టిరంట ఊను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తె యాగు అసేనేతు అసేనేతు అతనికి వారిని కనెను అంటుంది మరి ఈ అసేనేతు మరి ధన్యురాలు ఎందుకంటే ఆమె అన్య దేశస్తురాలైనా కూడా మరి ఈ యొక్క ఇజ్రాయేలు మ్యారేజ్ పెళ్లి చేసుకొని అతనికి ఇద్దరు కుమారులు కానీ అరిగి ఉన్నట్లుగా చూస్తున్నాం ఎందుకంటే ఆమె ఇజ్రాయేలియ వంశానికి కారకురాలుగా ఉన్నది అందుకని ఆమె పేరు ఎక్కువ శాతము ప్రస్తావింపబడలేదు ఈ ఆస అతనికి వారిని కన్నది అందుకని అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధలను బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపో ఉన్నట్లు చేశానని చెప్పి తన జ్యేష్ట కుమారునికి మనశే అను పేరు పెట్టినాడు ఎందుకంటే ఆ బాధల నుండి నేను మర్చిపోవడానికి ఇతనికి మనస్యే అని పేరు పెడతా అతనికి పేరు మరి ఇతడు ఆ పేరు పెట్టాను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించారని చెప్పి రెండో వానికి ఎప్పుడ్రా అను పేరు పెట్టినట ఎందుకంటే వీళ్ళు ఒక గోత్రాలుగా స్థిరపడి ఉన్నారు అందుకనే ఒక అన్య స్త్రీ నుంచి మరి వచ్చిన ఈ ఇద్దరు మరి ఆమె పెంపకంలో చక్కగా ఇజ్రాయేలీల విధానాలు ఎట్లున్నాయో మరి యహువాదేవిని పూజించేవారు మరి అదే రీతిగా ఆ తల్లి కూడా పెంచినట్లు చూస్తాము ఆసన్ ఎందుకంటే ఇక మనం ఎక్కువ ఎవరు ప్రస్తావించలేదు అయినా కూడామే ఓను యొక్క కుమార్తె యాజకుడు అయిన ఫోర్తి ఫర్ కూడా మరి వీరిని ప్రోత్సహించింది తన పిల్లలను తన భర్తను లోబడి ఉండి మరి వారిని ఒక గోత్రాలుగా మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం అందుకని చూద్దాం ఇంకొకరి గురించి ఈ స్త్రీ అన్య స్త్రీ కాబట్టి మనం అన్యుల గురించే చెప్పుకునేది ఇంకొక స్త్రీ గురించి మనం చూద్దాము యహోశుభ గ్రంథంలో యహోశుభ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచ్చిన వర్ణ యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసేది ఆ బూరలు ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరు తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం పెట్టి పట్టణమును పట్టుకునేది పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తి వాత చేత సం కత్తి వాత వాళ్ళు చాలా కత్తి వాత వారు సంహరించేసేది ఎందుకంటే ఈ యొక్క ఆ ఈ విధానం ఎక్కడ జరుగుతుందంటే ఈ ఎరుకో పట్టణంలో జరుగుతున్న విధానానికి ఈ కారకులు ఈ వేగుల వారిని ఆ సంరక్షించిన ఈ యొక్క ఇక్కడ ఒక వేశ గురించి ప్రస్తావింపబడ్డది చక్కగా ఎందుకంటే ఆమె వారిని చీరదీసి వారిని కాపలాగా ఉన్నది దాపెట్టింది వారు కనిపించకుండా కానీ మాట తీసుకుంది ఏంటంటే మరి వీరిని మాత్రం బయట పెట్టాను నన్ను నా కుటుంబాన్ని మీరు కాపాడేవారుగా ఉండాలని ప్రమాణం చేసింది అందుకనే వాళ్ళు ఆ బూరలు ఉది కేకలు వేసినప్పుడు గోడలు కూడినప్పుడు పురుషులను స్త్రీలను ఎద్లను అన్నిటినీ కథం చేసింది తరువాత వారు ఆ ఇరవై రెండో వచనంలో అయితే యహోవా ఆ వేసే ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండి అన్నాడు యహోశివ గారు ఎవరికి ఆ వేసే ఇంటికి మీరు వెళ్ళండి ఎందుకంటే మాట ఇచ్చినాం కాబట్టి దేవినితో ప్రమాణం చేసినాం కాబట్టి మనం మాట తప్పొద్దు అని యహో యహోశివ అంటున్నాడు ఆ వేసే ఇంటికి వెళ్ళి మీరు ఆమతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోలుకొని రండని దేశమును వేగు చూసిన వారి ఇద్దరు మనుష్యులతో చెప్పగా ఆ రోజు వేగులు చూస్తుందికు వెళ్ళిన వారిని మరలా పంపుతున్నాడు ఎందుకంటే ఆమెను తీసుకురా వారి ఆమెని ఆ కుటుంబాన్ని ఆమెకు కలిగిన సమస్తాన్ని బయటకు తీసుకొని అని యహోశువా మాట్లాడుతున్నాడు ఎందుకంటే మరి ఆమె మాట ని దానిగా ఉన్నది అందుకని ప్రమాణం చేసి మనము తప్పకూడదని ఆమెతో మనము ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోలుకొని రండని చెప్పిండు దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరంట వారిని తోలుకొని వచ్చి అయితే వెలుపలికి తోలుకొని వచ్చిరి ఆమే ఆ ఇంటి వారి వారు వెలుపలికి తోలుకొని ఇజ్రాయిల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి అని మరి ఈ రాహావను మరి అలాగ చేసిన ఉపకారాన్ని మరవలేదు అందుకని మరి వారు ఆమెను జ్ఞాపకం ఉంచుకున్నారు అందుకని ఇరవై ఐదు వచరములా రాహాబు వేష్య ఎరుకో ఎరుకోను వేగుచూచుటకు ఎహోశువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ ఆమె నేటి వరకు ఇజ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది అని రాయబడి అయితే ఈ వేష్య మరి ఈమె కూడా అన్య స్త్రీయే ఎందుకంటే మరి మొదట చెప్పిన ఐగుప్తి దేశస్తురాలైన ఆ అసేనాతు అన్యాస్తురాలు అన్య దేశాస్తురాలే కానీ ఆమె మరి ఇప్పుడు ఈమె రాహాబన వేష్య కూడా అన్ని దేశాస్తురాలే కాబట్టి మరి మనము ఈ అన్య స్త్రీల గురించి మనము మాట్లాడుతున్నాం మనము ఇక మతైసు వార్త మనం గమనించాలి మతైసు వార్త మొదటి అధ్యాయము మతైసు వార్త మొదటి అధ్యాయము ఐదో వచనము చదవండి బ్రదర్ చల్మాలు రాహాబులందుకు నడిపిస్తుంది అన్ని స్త్రీల విషయము యేసు ఆయన పుట్టుక ఆయన జననము నక్షత్రము తల్లిదండ్రుల పేరు జ్ఞానులు అనే బోధిస్తున్నారు కానీ ఆయన యేసు క్రీస్తు నుండి వచ్చిండు మరి ఇంత ముందుకు చదువుకున్న కురంది పత్రికలు ఆయన గనులైన వారినిపరచుటకు ఆయన ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడంట అందుకని ఈ మాటలు మనకు దేవుడు జ్ఞాపకం చేసేది ఎందుకంటే ఈ అన్య స్త్రీలలో నుండి ఈ శల్మాను రాహాబునందు బోయాజును కన్నాడంట ఇక్కడ మన మనం తర్వాత వద్దాము రుతు గ్రంథమేది అండి ఋతు గ్రంథము రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదకొండు పదవ వచ్చిన చదవండి బ్రదర్ అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేశమైనా నాయన లక్ష్యం ఉంచినట్లు మీ కటాక్షము కలుగరు అని చెప్పగా పోయా నీ పెనిమిటి అయిన నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అర్థకు చేసిన దంటే నాకు తెలియ తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగం జన్మినట్టుకు వచ్చి తివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలనిచ్చింది ఇస్రాయెల్ దేవుడైన యహోవా అయితే ఇక్కడ మరి ఆమెను ఒక దీవనకరంగా ఒక అన్నిరాలుగా ఆయన చూడట్లేదు కానీ మరి నీ దేశం కాని దేశము నీ ప్రజలు ప్రజలు నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులను విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనము నొందకు అని ఆమెతో సంబోధిస్తున్నాడు ఈ బోయాజు ఆమెతో మాట్లాడుతున్నాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ దేవుడైన యహోవా రెక్కల సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చితూ అని ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడంట అది మరియు ఆమెకు అన్ని స్త్రీ అయినా కానీ ఆమె మరి మరి తోటి కోడలు వెళ్ళినా కానీ ఆమె వెళ్ళని పరిస్థితిలో ఉంది ఎందుకంటే మరి ఈ దేవుడు గొప్పవాడే మాకింతన్యాయ మా భర్త చనిపోయారు మా మా మామ కానీ మేము వెళ్ళొచ్చు మా సొంత మా సొంత మా సొంత భాషను మేము వదిలి మేము రాజ్యం నా జనులు కానీ జనానికి దేశానికి నేను వెళ్ళను అని మరి అనుకోవచ్చు కానీ ఓర్పా వెళ్ళిపోయింది ఈ రూతు ఆమెను ఎత్తుకుని ఉన్నది ఎందుకంటే మరణం తప్ప మన ఇద్దరిని విడదీసేది ఏది ఉండకూడదు అని ఆమె నిశ్చయించుకుంది అందుకని ఆమె మరి అత్తను అత్తుకున్నట్లుగా చూస్తాం అది నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో నాలుగు తొమ్మిదో వచనము పదో వచనం చదువు అండి పెద్దలు మరియు మరియు చనిపోయిన వారిని పేరట అతని శ్వాసమును స్థిరపరచబ స్థిర స్థిరపరచట్లు పరచబడినట్లు చనిపోయిన వారికి అతని సహోదరులలో నుండి అతని యుద్ధ అతని స్థలములో స్థలము యొక్క ద్వారము నుండి పొట్టి ఉండినట్లు నేను మహలోను భారీ అయిన సంపాదించుకొని పెళ్లి చేసుకొని దీనికి మీరు ఈ దినుమున సాక్షులు విన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పారు చాలా అయితే ఇక్కడ ఒక వ్యక్తి బోయాజు ఆయన మాట్లాడుతున్నాడు మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరుచున్నట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారములో ద్వారము నుండి కొట్టివేయబడక అంటున్నాడు అతని పేరు కొట్టివేయబడక ఉండున్నట్లును నేను మహులోను భార్య అయిన రోతును మోయాబిరాలిని ఎవరు అన్ని దేశస్థురాలైన మోయాబురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొని దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని వారిని అడుగుతున్నాడు వారితో అందరినీ మరి ఆయన సాక్షులుగా పెడుతున్నాడు ఎందుకంటే మరి ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నాడు ఎందుకంటే బోయాజ్ కూడా మరి అన్య స్త్రీ నుండి వచ్చిన కాబట్టి అది మనం తర్వాత చూసుకుందామని అక్కడ ఆపింది అందుకని ఇతడు ఏమంటున్నాడంటే మీరు నాకు సాక్షులై ఉన్నారంటు ఉన్నారని పెద్దలతో ప్రజలందరితోనూ చెప్పిండట అందుకు పుర అందుకు పురద్వారము నందుండిన ప్రజలందరు పెద్దలు మేము సాక్షులము యహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలుయుల వంశమును వర్దిల్ల చేసి రాహీలును పోలినది గాను లేయాను పోలినది గాను చేయును గాక అంటున్నాడు ఆ పెద్దలు దీవిస్తున్నారు రాహీలును జ్ఞాపకం చేస్తున్నారు లేయాను జ్ఞాపకం చేస్తున్నారు ఊరిన వారిగా చేయునుగాక అంటున్నారు ఎప్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై పెతులహేములో నీవు యాతి నొందుదువుగాక అంటున్నాడు యహోవా ఈ యవ్వని రాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనినా పేరేసు ఆ కుటుంబం ఉండునుగాక అనిరే ఈ తామారు మరి తన మామతో ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఆ తామారు కూడా యూధాతో మరి ఆ సంతానం గురించి వాళ్ళు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ విధంగా ఉండాల రాహీలును మరి లేయాను పోలి ఉండాల తామారును పోలి ఉండాలా అని వాళ్ళు ఆమెను పొగుడుతూ ఉన్నారు అయితే మరి బోయాజు ఆమెను పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తున్నాం అందుకని మరి ఈయన ఈ వేశ్య అనే ఈమె ఈ రాహాబ్ అనే వేశ్య మరి ఏ విధంగా మరి ఈ సెల్మానులు ఏ విధంగా మేనేజ్ చేసుకున్నదో ఇక్కడ మనం గమనించాము అయితే మరి ఈ వేస్య ఎబ్రి పత్రిక చూడండి బ్రదర్ ఎబ్రి పత్రిక పదకొండు కుప్పై విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గొడలు కూలను విశ్వాసమును బట్టి రాహాబను వేస వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయుల అవిధేయులతో పాటు నశింపకపోయను అవిధేయులైన వారితో నశింపలేదా ఆమె జ్ఞానము కలిగి జీవము దేవిని ప్రజలను ఆమె చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం అందుకనే ఆమె మరి అవిధేయులు అంటున్నాడు అవిధేయులే మరి అందుకనే వారు మరణించినట్లుగా చూస్తున్నాం ఆ యొక్క ఎరుకో పట్టణంలో పిల్లల మొదలుకొని పెద్దవారి వాళ్ళకు గాడిదలను పశువులను ఏ మాత్రం కూడా ఉంచకుండా అన్నిటినీ మనము అర్థం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఈ మొత్తం వార్త కొద్దాం మళ్ళీ అన్నా ఇప్పుడు ఐదో వచ్చనం చదువు ఒకటో అధ్యాయము నయస్సోను షల్మాను కలిను షర్మాను రాహాబునందు బోయజుని కళను బోయజు కూతునందు ఓబేదును కళను ఒగేదు యషయాన్ని కళను యైన దావిదులు కలిను చూడండి అయితే ఇక్కడ మనము ఒకసారి మళ్ళీ ఋతు చూసుకుందాం ఋతు గ్రంథంలో ఋతు గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేడవ వచనము ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఉబేదాను పేరు పెట్టెను ఉబేద్దాను పేరు పెట్టిరంట ఉబేదాను పేరు పెట్టిరి అతడు దావిదనకు తండ్రి ఈయన వంశావళి ఎక్కడి నుంచి వస్తుంది యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి జనమ జనమ కాబోతున్నారు ఈ ఆయన మరి ఏ విధమైన మనుషులతో ఏర్పరచుకొని ఆయన రావడానికి ప్రణాళిక దేవుడు తయారు చేశాడో ఇక్కడ మనం గమనిస్తాం ఎందుకంటే ఇవి ఆ మనము గమనిస్తే ఆమె పొరుగు స్త్రీలు వచ్చి నయము కుమారుడు పుట్టెను పుట్టెనని చెప్పి అతనికి ఉభయ పేరు పెట్టినట అతడు దావినకే తండ్రి దావిదునకు తండ్రి అయిన ఎస్ఐ యొక్క తండ్రి అయితే పేరేసు వంశావళి ఇతడు పేరేసు వంశవళి ఇది ఏదన్నాగా పేరేసు విప్రోను కనెను ఇప్రోను రామును కనెను రామాను కనెను రాము అమినాదాబును కనెను అమినాదాబు యాశోపును కనెను యాశమును చదవండి ఎల్మాను కనెను ఎస్రోను రామును కను రాము అమ్మినాదాబును కనెను అమినాదాబు నయస్ను కను నయస్రోను కను చల్మాను బోయాజును కనుమాను బోయాజును కన్నును అవును బోయాజు ఒబేదును కనెను ఉబేదు ఇషియాన్ని కలెను చూడండి ఇది మరి యేసుక్రీస్తు జననానికి కారణమయ్యే విధానం ఎందుకంటే ఆయన ప్రణాళిక దేవింది ఈ విధంగా ఉంది వీళ్ళేమో ఆయన పుట్టు ఎవరైనా కానీ చెప్పొద్దని కాదు చెప్పొచ్చు కాకపోతే దేవిని ఏర్పాటు ఏ విధంగా ఉంది ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు అసలు ఏంటి ప్రణాళిక దేవింది ఆయన రావడానికి ఎవరు కారణము ఎవరు ఏర్పరచుకున్నారు ఎవరిని ఏర్పరచుకున్నాడు మొదటి నుండి అని అది గమనించక మరి ఆయన పుట్టుక ఆయన తల్లిదండ్రుల నక్షత్రం గురించే ఎక్కువగా ప్రస్తావిస్తారు కానీ మొదట ఏ విధమైన మనుషులతో ఇది అన్య స్త్రీల గురించి చెప్పింది ఇకో దీని విధాన్ని దీని విషయాన్ని తెలియజేయడానికి మాత్రం ఎందుకంటే ఈయన మరి ఏ విధంగా దేవుడు ఏర్పరచుకొని అన్య స్త్రీల నుంచి మరి ఏస్తు క్రీస్తు రావడానికి కారణం ఏంది అనేది మరి వరంది పత్రికలో మనం చూసాం ఎందుకంటే ఎన్నికైన వారిని కాకుండా ఎన్నికలు వారిని అని అనుకున్నాడట ఇప్పుడు చదవండి బ్రదర్ ఐదో వచనము కాదు బతైసు వార్త ఒకటి ఐదు ందుహాబు రాహాబును పెళ్లి చేసుకున్నట్టు ఇక్కడ మనకు రాయబడలేదు కాకపోతే ఈ షెల్మాను మాత్రము రాహాబునందు బోయాజును కన్నాడు ఈమె అన్య స్త్రీ ఒక వేసోయాజురాజు రూతునందు రూతునందు రూతుకు ఓబేదే ఉవేదు పోయా రూత్లు అంటే రూత్ ద్వారా అంటే ఆమె భార్యగా ఉంది కాబట్టి ఉభేదుని కలిను ఉభేదు ఎసి అని కలిను యశి యశయి రాజు అయిన దావిదుని కలిను రాజు ఉరియా భార్యగా ఉండిన ఆమె దావీదు సోమను కనులు ఇది కావాలి ఎందుకంటే మరి ఈ ముగ్గురు స్త్రీల గురించి మనము ప్రస్తావిస్తే యాది కాండంలో ఈ యొక్క అసనాథు అనే వ్యక్తి మళ్ళా ఈ యొక్క యహశువ గ్రంథంలో మరి ఈ రాహాబను వేస మరి ఈ ఋతువు గ్రంథంలో ఈ ఋతువు కూడా అనురాలే కానీ ఇలా వంశావళి యేసుక్రీస్తు వారి వంశావళి మొదటి నుంచి ఏ విధంగా ఆయన ఏర్పాటు దేవుడు చేసుకున్నాడు దీని ప్రణాళిక ఆయన పద్ధతి దేవుని యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉందో అది గమనించరు కాకపోతే ఏంటంటే ఈయన ఈ విధంగా ఆయన తయారు చేసుకున్నాడు దేశ్యల దారా అన్యుల ద్వారా అన్య స్త్రీల ద్వారా ఆయన రాకడను కనపరుచుకున్నాడు అందుకనే మరి దేవుడు ఎప్పుడైనా కూడా ఎన్నికైన వారిని ఎప్పుడు ఆయన ఏర్పరచుకునేవాడు కాడు ఎందుకంటే వారు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి అన్యాయస్తుడు కాదు అందుకని ఎన్నిక లేని వారిని గుడ్డి వారిని కుంటి వారిని హంగహీనులను ఆయన ఏర్పరచుకున్నాడు ఇప్పుడు ఒకటో ఒకరాందికి వచ్చేసి అండి ప్రధాన ఇరవై ఆరో వచనం నుంచి ఒకటో అధ్యాయం ఇరవై వచనం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు పిలుపుని చూడు మీలో లోకీషుని జ్ఞానులైన గొప్ప వంశములైనను అనేకులు పిలువబడలేదు కానీ దీవుని ఎదుట అతిశయింపకుండానట్లు దీవుని ఎదుట అతిశ అతిశయింపకుండునట్లు జ్ఞానుల సిగ్గుపరుషకు జ్ఞానులైన సిగ్గుపరుషకును లోకములో నుడు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు వెర్రి వారిని బలవంతులైన వారిని దిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని వెళ్ళాడు అవును చదువండి ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని ంపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చాలు కదా థ్యాంక్ యూ అయితే మరి ఈ స్త్రీలు మరి వీళ్ళు ఎన్నికైన వారు కారు ఎంత మాత్రమును వాళ్ళు ఆ పర పరదేశానికి చెందిన వారే ఎందుకంటే ఐగుప్తు దేశము అన్య దేశమే మరి దేశము అన్య దేశమే మళ్ళా ఎరుకు పట్టణము మరి అన్నిలుగా మరి ప్రస్తావించబడ్డారు కాబట్టి మరి ఆ యొక్క వేష్య మరి ఒక అన్య స్త్రీగానే ఉన్నది అయినా ఆమె వివాహానికి మరి షల్మానకు భార్యగా ఉండి బోయాజును కన్నది మరి రూతు భోయాజుతో మరి అభను అబేదును కన్నది ఉబేదును కన్నది మరి ఉబేదు కి తండ్రిగా ఉన్నాడు మరి ఇన్ని విషయాలు ఒక్క ఇజ్రాయేలు స్త్రీ అంటే యూధ స్త్రీలలో ఎవరు కూడా కనిపించలేదు ఈ స్త్రీలలో ఇక్కడ ఒక ఆసేనాథు ఏషేపు భార్య అయిన అనురాలైన ఇక్కడ ఒక రాహాబు ఇక్కడ మోయాబు రాయలైన రూతు ముగ్గురు స్త్రీలు అన్నులతో కూడిన స్త్రీలు కాబట్టి వారు మరి వారే వారి ద్వారానే ఈ యొక్క లోకానికి లోక రక్షకుడు వచ్చినట్లుగా మనము గమనిస్తున్నాం దేవుని ప్రణాళిక మరి ఆశ్చర్యకరంగా ఉంటుంది అందుకనే మరి గనులైన వారిని మరి కాకుండా ఆయన బలహీనలను మరి ఆయన ఏర్పరచుకుంటాడు ఆయన ప్రణాళికకు ఎవరు మరి ఎవరు ఆయన జ్ఞానమును వివరించటకు మనకు శక్తి చాలదు ఆయన దేవుడు ఆయన సజీవుడు కాబట్టి మనము ఆయనకి ఎప్పుడు లోపడేవారిగా ఉండాల ఎందుకంటే ఆయన ప్రణాళికలు ఆశ్చర్యకరంగా ఉంటాయి అందుకనే ఏ స్త్రీని చూసినా అన్యో స్త్రీల నుంచి మరి ఒక రెండు గోత్రాలు అక్కడ నిలిచినట్టు చూస్తున్నాం ఎప్రాయి మనస్సి తర్వాత బోయాజు అలాగే ఉబేదేను వారు మరి ఈ యొక్క దేశానికి మరి వారు మంచి వంశాలను మరి స్త్రీలుగా అన్న స్త్రీలుగా ఉండి వారికి లోబడి మరి అన్న స్త్రీలైనా కూడా మరి పరిశుద్ధులైన దేవునికి లోబడి వయభక్తులతో మరి జీవించి మరి ఆ యొక్క ఇజ్రాయేల్ దేశానికే గొప్ప మైమతించుకొచ్చిన స్త్రీలు ఈ అన్య స్త్రీలు ఎందుకంటే మరి దేవుడు రావడానికి కారణము ఏసుక్రీస్తు భూమి రావడానికి కారకులు వాళ్ళే అందుకని మరి దేవు నామంలో మరి ఈ వాక్యము మనం గమనించుకోవాలి ఎందుకంటే మనము మొదట దిస్తును ప్రకటించేటప్పుడు మరి ఆయన పుట్టు పూర్వం ఏందో తెలుస్తోంది నక్షత్రము మరి తల్లిదండ్రులు జ్ఞానులు అంటే సరిపోదు ఆయన రాకట ఏ విధంగా ఉంది ఆయన హెచ్చు విధంగా ఆయన ఈ భూమి ఆయన ప్రణాళిక ఏంది దేవుని ప్రణాళిక ఏందని మనం గమనిస్తేనే మనకు తేట దేవుడు మరుమాల తెలియజేయగలడు తెలియజేయటకు సమర్థుడు అందుకని ఆయన నామానికి భయము చెల్లిస్తున్నాము వాక్యమును దేవుడు దీవించిన స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా కరుణామయుడ మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలనైనా ప్రవ్వ మీ యొక్క జ్ఞానమును మేము వర్ణించలేం ప్రభ్వా నీ పణాలిక మహా గొప్పది దేవ మీకు స్తోత్రమునైనా ప్రవ్వ భూమికి ఆకాశమునకు ప్రుణాదులు వేసిన దేవుడా కృతజ్ఞత స్థుతులు తండ్రి స్తోత్రాలనైనా ప్రవ్వ వాక్యంధారా మాతో మాట్లాడవు ప్రవ్వ అవును తండ్రి నీ పుట్టుకను మార్గము మాకు తెలియదు కానీ మీరు తెలియపరచారు రవ్వ మరి మొదట నీ నీతి నీ రాజ్యమును వెతికితే ప్రభు అన్ని నా తండ్రి తేటపరచగలు సమర్థుడౌ పరిశుద్ధుడు ఆయన వాక్యం మా హృదయాలను ప్రభు భద్రపరచుకు సహాయం తెచ్చి మీరు వాడుకున్న అన్య స్త్రీలను బట్టి కృతజ్ఞతలు ప్రభు మరి లోకానికి లోకరక్షకుని ఆ విధంగా దేవుడు ఇక్కడ పాల్పడారు ఏం సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన రాత్రికాల సమయంలో మా హృదయాలను సరిచేయండి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని మీ ఆత్మధార మమ్మల్ని నడిపించమని దేవామిక్ స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు లభిస్తూ యేసుక్రీస్తు మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రైతులు అంటున్నాను అందరికి ఆశీర్వాదండి అలాగే సిస్టర్ యేసుక్రీస్తు కృప సమాధానము పరిశుద్ధ నడిపింపు మరి కేబిపీఎం గ్రూప్ లో ప్రభును స్థుతిస్తూ గనపరుస్తున్న అనేక పరిశుద్ధులకు సదాకాలం తోడయండి నడిపించిన గాక ఐ మీన్ అందరికీ ప్రైజుల వందనాలు